సరే అందరికీ ప్రజలు ఆడు దేవుడి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి వందనాలు దేవుడికి కూడా వందనాలు మీటింగ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు ఎందుకంటే ఆయన అనుమతి లేని మనం ఏం చేయలేము మన జీవితాలలో ఈ రోజు అంతా మనం విన్నదే ఆయన కుప్పలో మనం జీవించడం చాలా అవసరం కాబట్టి మనం ఆన్లైన్ లో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం స్టార్టింగ్ ప్రార్థన మనం దీపాస్తుంది పాట ప్రియాంక సార్ వాడుతుంది ప్రార్థన చేసుకుందాము పరిశుధ్ర ప్రేమల దేవా కృపణ దేవా దేవాయిసు ప్రభానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్థు విలు స్తోత కలలియ రజ పరిశుద్ధ ఒక దొరవ శక్తి మంతుల సర్వాధికారులు జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి దేవం మా అందరి నిలబెట్టిన గొప్ప దేవానికి వందనాలు ప్రభావ తండ్రి దేవాయిసు ప్రభా ఈ క్షణంలో ప్రభావ ప్రార్థిస్తున్నగరదండి ఈ యొక్క ఆత్మకరిం చెరిగించండి ఈ యొక్క ప్రజెన్స్ ప్రభావ మా మధ్యలో ఉంచండినైనా ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావ మా అందరి మీద కుమరించండినైనా ప్రతి దినము తండ్రి కియను శుభించటకు ఆరాధించటకు ఇచ్చిన సమయం అన్నింటిని బట్టి నీకు వందలాగుతుంది తండ్రి దేవాయత్ ప్రభా మరి దినమున ప్రభా మరి ప్రభావ క్షేమంగా తీసుకొచ్చిన ప్రభావ దాన్ని బట్టి నీకు వందలు అవుతాండి కృతజ్ఞతలనైనా తండ్రి దేవాయచ ప్రభా లోకంలో ఎక్కడ చూసిన గలీబిలి అంధకారంలో ప్రభా ఎంతో పడిపోయిన వారు ఉన్నారని అయినా వారిని అంతని జ్ఞాపకం చేసుకుందని వారిని ప్రభని యొక్క సన్నిధికి ప్రభా గాలం స్కూల్ లాక్కరండి ప్రతి బిడ్డని కాపాడండి ప్రభ ఏ ఆత్మ నశించుకోవడానికి వీలెదుతండి ప్రతి ఆత్మ కొరకుతుంది మేమందరం భారంగా ప్రార్థించాలా కన్నీటి ప్రార్థన చేయాలనైనా దేవాకాలంలో ప్రభా ఇరిమీ అయిట్లయితే కన్నీటి ప్రార్థన చేసే ప్రభా అనేక కార్యాల కొరుకుతుంది మేము కూడా అట్లా ప్రార్థించాలనైనా దేవాయచ ప్రభావం మాకు కూడా భారం కలగాలనైనా ప్రతి ఆత్మ కోసం ప్రభా మేము భారంగా ప్రార్థించాలండి దేవాయచ ప్రభావం ప్రతి దినము ప్రతి క్షణము నిన్ను స్ంచాల నిన్ను ఆరాధించాలా నీ కొరకు ప్రభా అనేకులకు నీ సంస్కృతని మేము ప్రకటించాల ప్రభా మన సాయపడుమని ప్రార్థిస్తాం నాటండి దేవాన్ని యొక్క కృపాన్ని యొక్క కనికరం ప్రభ మా పట్ల కుమరించమని ప్రార్థిస్తాం నా తండ్రి దేవాయేసు ఈ క్షణం నుంచి ప్రభ వెంబడించల ప్రభ ఇంకా మాలో ఏదైనా నిర్లక్ష్యమైన జీవితం ఉంటే ప్రభ తీసిపోయమని ప్రార్థిస్తాం తండ్రి తండ్రి దేవాయసు ప్రభ ఇంకా మాలో ఏదైనా యాచకారం ఉంటే ప్రభావ వాటిని మేము ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం తండ్రి తండ్రి దేవాయేసు ప్రభ మరి యొక్క చిత్తాన్ని ప్రభా అంతరించి మేము నచ్చుకోవటం దేవుని యొక్క కార్యాల ప్రభ భూమి మీద నెరవేర్చని ఆయన ఏసా నీకెళ్ళెక్కలేని వంద ప్రభా కృతజ్ఞతలున్న తండ్రి తండ్రి దేవయసు ప్రభా మరి ఈరోజు ప్రభావ మన ప్రకటన గ్రంథం మేము వింటుండగా తండ్రి ఇవి మేము విని ప్రభా మాధ పరికరం రాసుకోవాలా అనేక కూడా ప్రభా మేము బోధించాలని ఆయన ఏసా మరి మీరే మాకు సహాయం చేసే ప్రభా మరి పరిశుధాత్మ మాకు నడిపి దండి ఆది అంతం ప్రభా మీరే నడిపిస్తారని ఏసు క్రిస్తు నామంలో ప్రార్థించాలి పెట్టుకుంటున్నాం సయనీ ప్రేమ నా సంతము నా పలికినస్తుతితి గీతము ఏ శయనీ ప్రేమనా సంతము నా పలికిన స్తము ఏ శయనీ వేగతులకిరణము లో న వె వెలిగినరవికిరణము ఏ శయ్యీ వేగతుల కిరణము నాలో వెలిగినరవికరణము ఏ నాడు నాడువారని నా దీపము నా జీవితానికి ఆధారము ఏలుగా ని నాలోన నము ఒక సం సాంబర ఏ శయనీ ప్రేమన సొంతము నాలోన పలికిన స్తు గీతము ఏ శయనీ వేగతులికిరణము నాలో వెలిగిన రవికిరణము ఏ పాటిన్న ప్రేమించినా నీ ప్రేమలోనే నను దాచినావు, నా బారమంతాను మాసినా నెంత గాన యించినా నీ కృపలోనే నను దాచినా నీ కనికరమే చూపించిన నీ వాక్యదానం కామదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి నిధలోనే పూజించి నిన్నేనే పూజించి నీలోనే తరించి నిన్నే ఆరాధించి నిధలోనే జీవించి నిన్ననే పూజించి నీలోనే ధరించి ఏ శయ్యాని ప్రేమ నా సంతము నాలోన పలికిన స్తుతి గీతము ఏ శయ్యాన్ని వేగ తొలికిరణము నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు నన్ను విడనాడ లేదుడలనే నరిపించిన లతల రాజునివే నా జీవన వు రహదారి నా గురియేసువ చేతి నా ప్రాణనా శిఖరం నీమైారం ఉన్నతమై నది నీ దివ్య చరిదం సాటేలేరు నీకు సర్వాధికారి వినివో మారని దైవం నీవు మైమోనతుడవు మోనతుడము నీవు చాటలేరు నీకు సర్వాధికారి వినివు మారని దైవం నీవు మై నీవు ఏ శయని ప్రేమానా సంతము నాలో నలికినస్తుతి గీతము ఏ సైయనీ వేగతులు నాలో నవలిన రవికిరణము ఏసయని ప్రేమ నా సంతము నాలు న పలికినస్తుతి గీతము మన మందిలో చంద్రశేఖర్ అన్న వాక్యం అందిస్తారు అన్నా మీరు వాక్యం అందించండి రైజు అన్న ప్రార్థన చేశాం కళ్ళు మూసుకుంటే అందరూ పరశుధర బగు దేవ సర్వోనత తండ్రి మీకు వదనాలనైనా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి మీకు ఎంతో వందనాలు అదేవిధంగా ప్రభావ మీ యొక్క తను ఆరాధనలో పాల్పొందే భాగ్యాన్ని యోగ్యతను మాకు మీకు వందనాలు మీశ్వరత్నంలో పాల్పొందే యోగ్యతని కూడా ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్చించుకుంటున్నాము కాబట్టి నైనా మేము పరిశుద్ధంగా మీ కొరకు ప్రత్యేకిం పడిన జీవితాలు జీవించలాగనా మమ్మల్ని అందరినీ ఆశీర్వించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యాన్ని ధ్యాన నుంచి మేము మార్చపడుతుండగా మీ యొక్క పరిశుభాత్మ నడిపింపు మా వాక్యాలని సత్యాలను గ్రహించాలని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించేలాగనా అటువంటి ప్రేరేప నడిపించమని మీ వాక్యంలో జీవం ఉందినైనా మీ వాక్యంలో తర్వి మీ వాక్యంలో ఆదరణ ఉందినైనా మీ వాక్యం మంచి ఆలోచనలు ఉన్నాయి ప్రభు ఏ రీతిగా మా సమస్యలను పరిష్కరించుకోవాలా ఆ జ్ఞానం అందులో తండ్రి కాబట్టి నేను అటువంటి వాక్యాన్ని మేము సంపూర్ణంగా స్వీకరించి మా జీవితంలో వాడుకోగా దాన్ని అనుభవపూర్వకంగా అన్నిట్లకు ప్రకటించి సాక్ష్యం పంచుకున్నలాగా సహాయపడమని ఓ ప్రభు విట్టిన వారందరి జీవితంలో ఆశలు పరిశుద్ధ నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఈరోజు ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు ఇరవై ఐదవ సంవత్సరం బైబిల్లోనియన్ గిరిగరం క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయం ముగింపు దశకు వస్తున్నాము బహుకాలం పట్టు కరిచింది మనం ఈ యొక్క అధ్యాయాన్ని ఎందుకంటే ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయం ముఖ్యంగా గోగు మా యుద్ధానికి సంబంధించిందని మనం ధ్యానిస్తా ఉన్నాం అయితే గోగు మా సంబంధించిన అంశము ఎంత దీర్ఘంగా ధ్యానించినా అది సరిపోయేది ఎందుకంటే ఒక్కొక్క కోణం నుంచి దాన్ని చూసినప్పుడు ప్రకృతి సహజంగా కూడా జరిగిందని తెలుసు మనకి కానీ ప్రపంచాత్మకంగా జరగలే గూగుల్ మా ఎక్కడ ఉన్నాయి కూడా చాలా మందికి తెలియవు కొంతమంది ప్రయత్నించినారు ఉత్తర దిక్కునున్న దేశాలు తర్వాత దక్షిణ దిక్కునున్న దేశాల మీదకి వస్తాయి యుద్ధానికని ఉత్తరము దక్షిణానికి ఎప్పుడు పడదని మనకు తెలుసు ప్రపంచాత్మకంగా నార్త్ అమెరికా సౌత్ అమెరికా నార్త్ ఇండియా సౌత్ ఇండియా నార్త్ కొరియా సౌత్ కొరియా అట్లా ప్రతి దశలో మనం చూస్తుంటామో ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు వారికి పడదని కానీ ఈ రెండు తెగల వారికి ఎందుకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేది ఆత్మీయమైన విధానం ముఖ్యంగా మనం గోగు మాగోగులకు సంబంధించిన యుద్ధం గురించి ధ్యానించినప్పుడు వీటన్నిటిని మనం ప్రయత్నిస్తున్నాం నేర్చుకోనికి ముఖ్యంగా ఉత్తర దిక్కున ఏ దేశాలు ఉన్నాయి దక్షిణ దిక్కున ఏ దేశాలున్నాయంటే మనము గతంలో చూసినాము అనేక వాక్యాలు ముఖ్యంగా హెచ్కల్ గ్రంథంలో ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మనం వాటి అన్నింటినీ ధీరంగా చూస్తా ఉన్నాం కానీ ప్రభు మనకు ఒక విషయాన్ని బయలుపరిచేది ఏంటంటే అది మనం చూస్తా ఉన్నాము ఇవన్నీ ఆత్మీయమైనవి పాతవి గతించి సమస్తం కృతమైనవి కాబట్టి ఆత్మలో ఈ యుద్ధాలు దేనికి సంబంధించినాయి ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెడితే కానీ ఇవి గ్రహించలేం కానీ దురదృష్టం ఏంటంటే క్రైస్తవ జీవితం ఇంకా ప్రకృతి సహజంగానే చూస్తుంది ప్రతి విషయాన్ని సూచనల గురించి అద్భుతాల గురించి అనేకంగా ప్రయాసడతా ఉన్నారు కానీ యోనాన్ని గురించిన సూచన తప్ప ఇంకా వేరే సూచన దేవుడు ఎవరన్నాడు ఈ తరానికి యోనాన్ని గురించిన సూచన ఏంది అంటే రక్షణానుభవం రక్షణ సందేశం గురించి మన ఏ రీతిగా మరణించి సమాధి చేయబడి మూడనాడు తిరిగి లేచిడ్డ అదే యోనాన్ని గురిచిన సూచన అది బహు ప్రాముఖ్యమైంది చెడ్డతరానికి ఈ రోజు ఉన్న ప్రతరానికి రక్షణ బహు ప్రాముఖ్యమైంది కాబట్టి యేసు ప్రభు మరణము దాని తర్వాత ఆయన రాకరి కొరకు ఇది బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో అంటే అడుగడుగునా అంచలంచలుగా ఏ ఆత్మలో ఎదగాలన్న ఆ విషయాలని ఈ వాక్యాలన్నీ మనకి బయలుపరుస్తా అయితే క్రైస్తవ జీవితం నులివచ్చిన జీవితంగా మరడానికి మనము ఎన్నో వాక్యాలు ధ్యానిస్తా ఉన్నాం మనుషులు క్రమేణ నిలివచ్చిన జీవితానికి ఎందుకు అలవాటు అంటే ఈ రోజు ఉంటున్న వ్యవస్థ తర్వాత సమా సమా సమర్థించుకోవడము ఈ లోకంతో కాంప్రమైజ్డ్ లైఫ్ అంటాం దీన్ని ఆయన కొరకు మనం ప్రత్యేకిం పాట వారమే నాజీ చెప్పటి జీవితం అని అనేక పర్యలు ధ్యానిస్తూ ఉంటాం అయినా గానీ మనము ఈ లోకంతో సంధి చేసుకుంటా ఉంటాము సమాధానం పడతా ఉంటాం ఈ లోకంతో స్నేహం దేవంతో వైరం అన్న విషయం కూడా మనం మర్చిపోయినామన్నట్టు క్రైస్తవ జీవితంలో అందరితో సమాధానం ఉండాలి అందరినీ ప్రేమ పూర్వకంగా మనము సంబోధించాలా వాళ్ళతో సంభాషించాలా అన్ని ప్రాముఖ్యమైనవి కానీ వారి వారి సాంస్కృతి తట్టు మనం తిరగద్దు అంటే ఈ లోకపు విధానాన్ని మనం నేర్చుకోవద్దు ఈ లోకపు విధానాలకి మనం బహు దూరంగా ఉండాలనేది మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ ఎందుకంటే ఈ లోకం అంతా ఇందులో మరణం తప్ప ఏమీ లేదు కానీ మనం మరణం నుంచి దాటిన వాళ్ళము జీవంలోకి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ పరలోక సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి ఉండాలి అందుకే అనేక పర్యలు మీకు చూపిస్తూ మనం పోలీసుల రాష్ట్ర పత్రిక అధ్యాయంలో మీరు క్రీస్తవుడు రేపబడిన వారైతే పైన వాటినే వెతకుడి పైన ఏమున్నాయో వెతకాల ఎందుకు వెతకాలంటే చెప్పండి ఎవరు చెప్పగలరు ఎందుకు ఎందుకు వెతకాల మీరు క్రీస్త కూడా నిజంగా లేపబడిన వారైతే అంటే రక్షణ అనుభవం కలిగి అంటే ఆయనతో మరణించి సమాధి చేయబడి ఆయనతో పాటు భూస్థాపన చేయబడి మూడవ నాడు తిరించిన నీవు క్రీస్త కూడా లేపబడిన వాడు కాబట్టి పైన వాటిని వెతకాల పైన ఏమున్నాయి చెప్పండి ఎవరు చెప్పగలరు చాలా మంది దాన్ని సమర్థిస్తూ ఉంటారు ఫైవ్ అనేది ఎక్కడ దొరుకుతాయి అంటే బెబుల్ దొరుకుతాయి అంటారు కానీ మనకు తెలుసు బైబుల్ అనేది బేసిక్ ఎవరో దాని ఫుల్ ఫామ్ కూడా చెప్తా ఉన్నారు బైబుల్ ఫుల్ ఫామ్ ఏంటంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ అర్త్ ఫుల్ ఫామ్ అంటే దాని అర్థం ఏంటంటే అంటే అసలు నిజమైనది కాదు కానీ ఒక రకమైన అర్థాన్ని సూచిస్తుంది అది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మూలపాఠంలు అన్నట్టు బేసిక్ అంటే మూలపాఠంలు పశుకులకి మూలపాఠంలు అవసరం పెద్దవాళ్ళకి మూలపాఠంలు కాదు వాళ్ళు మూలపాఠంలో దాటి ముందుకు వెళ్ళాల అంటే ఆత్మీయ స్థితిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల ప్రపంచాత్మకంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలా ప్రపంచం అంతటా ఉన్న మోసాన్ని పసిగట్టాలా దాన్ని మనసులోకి చూపించాలా మోసపోకూడి చెప్తున్నా నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావా ప్రకృతి సహజమైన పంటనే కోస్తావు ఆత్మీయమైన విత్తనాన్ని విత్తితే ఆత్మీయతనే నువ్వు కోసుకుంటావు పంటనే కోసుకుంటా ఉంటావు మనకు అనుగ్రహించబడ్డ విషయం అదే ఈ లోకస్తులు ప్రకృతి సహజంగా సంపాదించుకుంటారు ఏమి తిందమా ఏమి త్రాదమా ఏమి ధరించదమా ఏ రీతిగా సమకూర్చుకోవాలా ధనులన్నీ ఆస్తులను ఇది ఈ లోకమైన మనం పైన వాటిని వెతుకుతున్నాం పైన చెప్పండి అసలే పైన ఎందుకంటే ఈ లోకంలోనే నీడలు నిజ స్వరూపం పరలోకంలో ఉంది కదా అది నిజస్వరూపాన్ని వెతుకోవడం కొరకు మనం ప్రయాసపడుతున్నాం అన్నట్టు అందుకే మనకి ఇవన్నీ దేవుడు చూపిస్తాం నిజ స్వరూపాన్ని వెతుకోకపోతే మటుకు వీటిని పోగొట్టుకుంటాం అన్నట్టు నీడలు మెంబడిస్తామన్నట్టు అంటే ఈరోజు ప్రపంచాత్మకంగా ప్రతి ఒక్కరూ నీడలనే అనుసరిస్తున్నారు నీడల కొరకు ప్రయాసపడుతున్నారు అన్నట్టు ఎక్కువ సమయము నీడలు వెంట వెంటాడుతున్నారు అది నీడలు మాయమైపోతాయి ఆసక్తిని గ్రహించాలన్నట్లు కాబట్టి ప్రకణ గ్రంథము అధ్యాయము ప్రకణ గ్రంథము అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నాం ముఖ్యంగా ఇరవై అధ్యాయము చివరి భాగాన్ని ప్రటన గ్రంథము ఇరవయ అధ్యాయము ఏడవ వచనంలోని విషయాలనే కొన్ని నెలల నుంచి మనం ధ్యానిస్తా ఉన్నాం అంటే ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వర్షాలు మనం ఏం ఇవన్నీ ఉపమానంగా చెప్పబడ్డాయి ఇవి ప్రకృతి సహజమైన కానే కావాలని నేను చూపించిన మీరు ఇవి వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కాదు ఇంకొక వెయ్యి సంవత్సరాలు నేను చూపించిన అంటే మొత్తం రెండు సంవత్సరాలు కాబట్టి వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైంది ఇక్కడ చెప్పబడింది వేయి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తనున్న తెల నుండి విడిపింపబడును కనిపిస్తుందనుకోటే వాక్యాలు భూమి నలు దిశల జనములను లెక్కకు సముద్రపు ఇసుక ఉన్న గోగు మాగోగు అను మోసపరిచి వారిని యుద్ధంలకు పొగుచేటై వాడు బయలుదేరును వారు భూమి అందంతటా వ్యాపించి పరుషుతుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పర్లోకం నుండి అగ్ని దిగి వారిని దహించివేరు ముట్టడి వేయడం అన్న అంశం గురించి మనం బహుదీర్ఘంగా ధ్యానం ఇస్తాము ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఏ రీతిగా ఈ ప్రపంచాత్మకంగా జరగబోయే ఈ యుద్ధం ఇది గోగు మాగోగు యుద్ధం అని చెప్తున్నారు ఇక్కడ కానీ ఇది ఎక్కడి నుంచింది భూమి నలు దిశల ఎందు జనములను ఈ గోగు మాగోగు అను రెండు మతపరమైన జీవములు ఇవి రెండు ఆత్మలన్న విషయం మనం చూస్తా ఉన్నాం ఇంతకుముందు రికార్డింగ్స్ లో ఈ గోగు మాగోగు అను అంటే సర్పంలు తేళ్లు అని కూడా నేను ఒకసారి ఆ యొక్క స్ట్రాంగ్ నంబర్స్ చూపించి దాని ఇంటర్ప్రిటేషన్స్ మీకు చూపించినాను కానీ ఇంటర్నెట్ లో ఆ ఉండనే ఉండవు గోగు అంటే ఒక దేశము మా గోగు దేశం అని చూపిస్తూ ఉంటారు రష్యా ఉక్రెయిన్ వార్లు జర్మనీ అని రష్యా జర్మనీ ఇవన్నీ కలిసి ఇస్రాయల్ దేశం యుద్ధానికి వస్తాయని ఇట్లా వీళ్ళు చెప్తా ఉంటారు అన్నట్టు కానీ వాటిని మనం తునికరిస్తలేం మనం ఏం చెప్తున్నామంటే పాతది గతించినాయి సమస్తం కృతమైన ఎందుకంటే మనం ఉంటుంది కృత కాలం కాబట్టి గోగు మాగోగులు ఇవి ఆత్మీయమైపోయినాయి అందుకే స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే కానీ కాన్కాడినెన్సెస్లలో వీటి అర్థాలు మనకు తెలియవన్నట్టు కాబట్టి గోగు అనువారిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి నలు దిశల ఎందు జనములను ప్రపంచమంతట జనములను అయితే ఈ జనములు ఎవరు అనేది రెండవ రెండవ భాగంలో ఉంది లెక్కకు సముద్రపు ఇసుక వలె సముద్రకు ఇసుక ఉన్న గోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధంలోకి పోగొచ్చేటకే వాడు బయలుదేరను కాబట్టి ఇక్కడ జనము దాని గోగు మా గోగు ఇవి మూడు గుంపులు ఈ రోజుకి నేను దీన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇక్కడ ప్రభు చిత్తం ఆయన ఏ రీతిగా నడిపిస్తే ఆయనకి మహిమ కలుగును గాక ఒక టాపిక్ అయిపోతే మనం ఇంకొక అంశం కొరకు మనం చదపడచ్చు అన్నట్టు అయితే ప్రపంచం అంతటా నలు ప్రజలు జనములు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే గొప్ప జన సమూహము మతపరమైన గుంపు అని అర్థం తర్వాత గోగు మాగోగు అంటే ఇవి రెండు గుంపులు మతపరమైన గుంపులు అంటే మొత్తం ఇక్కడ మూడు గుంపులు కనిపిస్తున్నాయి మన ఐక పర్యాదు ప్రకటన కదా మంతా నాలుగు మతపరమైన గుంపుల గురించి చెప్పడిందని ఇక్కడ మూడు చూస్తున్నాము నాలుగో గుంపు పరిశుద్ధుల గుంపుని మనం చూస్తాము అయితే ఈ గోగు మాగోగు అనువారిని తర్వాత ఈ భూమి ఇక్కడున్న మనుషులను అంటే మొత్తం మూడు గుంపులను సాధానుడు ఏం చేస్తుండో మోసపరిచి వారందరినీ యుద్ధంకు పోగు చేస్తా ఉన్నాడు సరే ఈ యుద్ధం ఎవరికి వ్యతిరేకంగా తెలుసు మనకి ఒక గుంపుకు వ్యతిరేకంగా చూడండి ఇక్కడ వారు భూమి అంతంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరము అంటే దేవుణ్ణి పరిశుద్ధులనేది నాలుగో గుంపు ఇది పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పర్లోకముండి అగ్ని దిగి వచ్చి వారిని దహించారు కాబట్టి గొప్ప జన సమూహము మోసపోయింది ఇక్కడ గోగు మాగోగు మూడు గుంపులు మోసపోయినాయి ఎవరు మోసగించరు సైఖనుడు ఈ మూడు గుంపులు మోసపోయినాయి అయితే వీళ్ళందరినీ మోసగించినాక ఏం చేసింది వారంతటా ఈ మూడు గుంపులు భూమి అంతటా వ్యాపించిన జరిగినాడు పరిశుద్ధుల శిబిరమును ఏగా అంటే ఈ గోగు మాగోగులు గొప్ప జనాన్ని కాదు మతపరమైన క్రైస్తవ జీవితం సంపూర్ణంగా ముట్టడం వేనికి అంటే పరలోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడిందనిషి ఎంతో వ్యాప్తం చేస్తాడు వ్యూహాన్ పత్రికల్లో వ్యూహాన్ సువార్త సారి బాప్తిసం ఇచ్చి వ్యూహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతం చేతిలో పట్టబడింది కాబట్టి తను ఏమంటాడంటే బలవంతం చేతిలో పట్టబడింది కాబట్టి వాడి చేతి నుంచి బలవంతంగా దాన్ని లాక్కోవాలన్నాడు అక్కడుంటే తా వాక్యం మనం ఎన్నిసార్లు చూస్తా ఉంటాం కాబట్టి నువ్వు బలవంతంగా నువ్వు అంటే పరిశుద్ధ జనాకం పరిశుద్ధులు బలవంతమైన చేతిల నుంచి నువ్వు బలంగవాని వాడిని లాక్కోవాలా అందుకే నీ శత్రువు గవిని ను స్వాధీన పరచుకోవాలన్న వాక్యం ఎందుకు జ్ఞాపకం చేయబడుతుందంటే ఎంతో మంది ప్రజలు సాతాన చేతులలో బంధకంగా బంధీలై వారి ఆత్మలు బంధింపబడ్డాయి కాబట్టి నీ బాధ్యత ఏంటంటే వాడిని చేతిల నుంచి బలవంతంగా నువ్వు లాక్కోవాలా నీకు సేవ పరిచర్య అపగించబడిందన్నట్టు క్రైస్తవ జీవితం అంతా పోరాటం అర్థం కాని ఉంది ఈరోజు ఆయననేమో సైన్యం లకి అధిపతి అని మనకు తెలుసు మన దేవుడు మనమంతా యుద్ధం సూరులం యుద్ధ వీరులం యుద్ధం చేయకుండా నువ్వు సూర్యుణ్వి వీరుణ్ణి కాలేవు కదా ఇది యుద్ధానికి సంబంధించింది కైస్తవ జీవితం అంతా ఫలలే పాటలు పాడుకొని కేవలం దేవుని ఆరాధించి వెళ్లి వాక్యాన్ని వెళ్ళిపోయింది కానీ కాదు అది ఓన్లీ బేసిక్స్ మూల పాఠంలు అసలైన పాఠం ఏంటంటే యుద్ధాన్ని సిద్ధపడాలి ఎందుకంటే చివరికి వెళ్ళేది అదే కాబట్టి నేను ఈ యొక్క విషయాన్ని మీకు ఒకదాని మెంబడొకటి ఒకదాని మెంబడి ఒకటి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ కాబట్టి ఈ గొప్ప జనము తర్వాత గోగు మా వారు ఏ రీతిగా మోసపోయింది అనేదే ఈ రోజు నేను కొన్ని విషయాలు మీకు చూపించి నష్టపడుతున్నా ఎట్లా మోసపోతారు ఎందుకంటే ప్రభు ఎన్నో పర్యాలు చెప్పిండు ఎవరిను మతై స్వార్థ ఇరు నగదు ఎవరును చూచుకోండి అన్నాడు మీరు అని నేను మోసపోలేదు నేను ప్రభుత్వతోనే ఉన్నాను నేను చర్చలు ఉంటాను ఆరాధిస్తాను ఉపాసం ఉంటాను అన్ని బాగా చేస్తా ఉంటాను సరే నీ బోధ విధానం ఏంది ను నమ్ముకున్న బోధ ఎటువంటిది ఒకసారి నువ్వు వ్యక్తపరిచిన అంటే నువ్వు మోసపోయిన వాళ్ళు ఏదని తెలిసిపోతుంటుంది తర్వాత నువ్వు మోసపోయినట్లు నీకు ఎట్టి వన్ వే ఉంటే ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తున్నప్పుడు వాక్యము నువ్వు స్వీకరించిన వాక్యము అది ఒక సమంజసంగా ఉందా సమానంగా ఉందా లేక నువ్వు విన్న వాక్యము నీకు చెప్పబడుతున్న వాక్యం వ్యతిరేకంగా ఉందా అప్పుడు గ్రహించాల నేను ఆల్రెడీ స్వీకరించిన వాక్యము నా హృదయంలో నాటుకున్న వాక్యం అదే సరైంది అనుకుంటున్నామా లేక ఇతను చెప్తున్న దాంట్లో ఏమైనా అర్థం ఉందా దానికి ఆధారాలు ఉన్నాయా చెక్ చేసుకున్నప్పుడు ఏం తెలిసిందంటే తెలిసిపోతే నువ్వు మోసుకున్నామని కాబట్టి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మనం ఉంటున్న కాలము గోగు మహోగుల యుద్ధ కాలం సాకాను అన్యజన్లను వాడుకుంటున్నాడు అదే రీతిగా దేవుని బిడలను కూడా వాడుకుంటున్నాడు ఎన్నిసార్లు చూపించిన మీకు నేను సర్పంలను తెలియని ఎట్లా వాడు ఇంకా వాళ్ళు మోసపోయిన వాళ్ళు కాబట్టి వాడు ఆ యొక్క కల్వరిసలలో దేవుడి వాడిని ఆల్రెడీ బంధించిండని మనకు తెలుసు బంధించిండు కాబట్టి సువార్థ పరిచేర ప్రపంచాత్మకంగా కొనసాగుతుందన్న విషయం మీకు తెలుసు ఈ సువార్థ వ్యాప్తి చెందే హింస ప్రపంచాత్మకంగా మరణకాండ కూడా ఉన్నది ఇవన్నీ నెరవేర్తనే ఉన్నాయి దిక్కు ప్రజలు మరణించడము హత కావడము ఇంకో దీకు సువార్త విస్తరించడము అనేకులు ప్రభుని చే తెలుసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కానీ ఆయన ప్రవచనాలన్నీ మనము ధ్యానించినప్పుడు ఈ విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి ఎందుకంటే దేవుడు ఎందుకు పర్మిట్ చేస్తున్నాడు అనే ఆయన ఎందుకు పర్మిట్ చేస్తున్నాడు ఇటువంటి పరిస్థితులన్నీ ముఖ్యంగా దేవుడి బిడ్డలు ఎందుకు ఈ రీతిగా బల ఎందుకు వాళ్ళు మరణం మరణించ మరణించ వస్తుంది చూడండి యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి తుఫాన్లు వస్తా ఉంటాయి భూకంపాలు వస్తూ ఉంటాయి ఎన్నో వస్తా ఎంతమంది చనిపోతున్నారు ఎవరు చనిపోతున్నారంటే క్రైస్తవులు ఉంటారు ఉండరు అట్లా ఉంటారు కదా మరి మీరు అనొచ్చు ఇది ఎట్లా బ్రదర్ తన బిడ్డలే దేవుడు కాపాడాలి ఆయన పక్షపాతి ఆయన కాపాడాలనుకుంటే అందరినీ కాపాడతాడు మనమే వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఉపాదరం రాబోతుంది తెలుసుకున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవాలంటుంది వాక్యం కానీ ఉపోద్రం వస్తుందని ఎవరిని చెప్తారు చె చెప్పినా నువ్వు స్థితిలో లేక ఎక్కడో చెప్తున్నా కానీ నువ్వు ఇంకెక్కడో ఉన్నావేమో ఒకరోజు మనము ఇంకొక స్పెషల్ టాపిక్ మనుషులు ఎందుకు శ్రమలుగుండా పోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఎందుకు దేవుడు శ్రమలను కల్పిస్తూ ఉంటాడు కాబట్టి ఈ గోగు మా గోగు ఉత్తర దిక్కు నుండి వస్తున్నారనే విషయం మనకు ఉత్తరము అన్నప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉత్తరము ఎప్పుడు చల్ల ప్రాంతాలు చల్ల ప్రదేశాలు కాబట్టి చల్లుపు చల్లగా ఉండేది సర్పాలకి సాదృశ్యం అని మనం అర్థం దక్షిణ దిక్కు ఎప్పుడు వేడి ఉంటది కాబట్టి అవి తేళ్ళకి సాదృశ్యం అని చెప్పాలి కాబట్టి ఉత్తరం నుండి దక్షిణ దిక్కు నుండి రెండు గుంపులు సర్పంలో తేళ్ళని మనం పోయిన వారం వరకు చూస్తూనే ఉన్నాము ఒకసారి చూడండి ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇప్పుడు చూడండి రెండవ వర్షం నుంచి జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశం వారిని ప్రవేశించపెట్టు దొరుకు ఇస్రాయిల్ వంశస్థులు యహోవా దేశంలో వారిని దాసులుగా తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే రోల్ రివర్స్ అయిపోయిందన్న విషయాన్ని తమ్మును బాధించిన వారిని ఏలుదురు అంటే చివరికి వచ్చేటప్పటికీ ఇస్రాల్ పల్లెల ఏనైనాగా యాబ నందు జాలిపడను ఇంకాను ఇసైలను ఏర్పరచుకును వారిని స్వదేశంలో నివసింపు చేయను ఇది ఒక ప్రవచనం అన్నట్టు అయితే ఇది నెరవేరిన ప్రకృతి సహజంగా మనం చేసుకుంటున్నాం కానీ ఇది ఆత్మీయమైంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా మనకి అర్థం అవలసింది ఏంటంటే యాకోబం అన్నప్పుడు ఆశునందు సంతోషంగా స్వీకరించిన వారికి సాదృశ్యం యాకోబం అంటే పెనుగులాడ వాడని అర్థం కదా ఇస్రాయల్ గా కాబట్టి అంటే పిల్లలు ఆడేవాడంటే కోట్లాడేవాడు అంటే శ్రమ పడేవాడు అన్నట్టు బహుగా శ్రమాలు పడేవాడు అన్నట్టు కాబట్టి ఈ శ్రమలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు వీరిని జయించాలని చెప్తున్నాడు ఎవరిని సర్పంలని ఈ గుంపులని జయించాలా అని ఈ యొక్క వాక్యం జ్ఞాపనం ఎవరిని బాధించారో వాళ్ళ మీద నువ్వు విజయం పొందాలా అని చెప్తుంది ఈ వాక్యం అదేవిధంగా చూడండి మొదటి కొరతలు రాసిన పదవ అధ్యాయము ఎంత ప్రాముఖ్యమైందంటే పాతని గతించి సమస్తం క్రితమైనప్పుడు ఈ యుద్ధంలో గోగు మాగోగు యుద్ధంలో ఎవరు పట్టబడుతున్నారు ఎవరికి విరుద్ధంగా ఈ యుద్ధం జరగబోతుంది అనేటిది ఇక్కడ చెప్పబడింది ప్రకృతి సహజంగా ఒకప్పుడు ఇస్సల్ పదలు అనుభవించారు ప్రపంచాత్మకంగా నలుగురు దేశాల నుంచి ఉన్న గొప్ప వారు శ్రమను అనుభవించాల్సి వస్తుంది చూడండి పదవచనం ఈ పదవచనంలో పౌలు ఒక విషయానికి అర్థం చేస్తుండే అంటే ఇస్సల్ పదలు ఎట్లయితే శ్రవణ గుండబోయ్రో క్రైస్తవులు కూడా అటువంటి శ్రమని చూడబోతున్నారు కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి చరిత్రలో జరిగింది చరిత్ర తిరిగి నెరవేరుతుంది అది నెరవేరే టైంకి నీ పరిస్థితి అయింది నువ్వు ఏమన్నా పాఠాలు నేర్చుకున్నావా వాళ్ళ నుంచి ఒకవేళ నేర్చుకుంటే నువ్వు ఎట్లా ఈ శ్రమను తప్పించుకుంటావు అనే హెచ్చరిక ఈ పదవ ఆధ్యానంలో చెప్పబడింది ఎందుకంటే గోకు మా గోగుల ఆత్మీయ పోరాటం ఇది దుష్ట ఆత్మలు దుష్ట శక్తులు దేవుని బిడ్డల మీదికి అవి యుద్ధానికి వస్తున్నాయి ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని గ్రహించి అన్నింటికి ప్రకటిస్తూ ఉంటారో ప్రకటించినప్పుడు వాడి రాజ్యం కూలుతా ఉంటుంది రాజ్యం వాడి రాజ్యం కూలి కొరించుకుంటేనే కానీ వాడిని ఎదుర్కోలేమన్నట్టు ఈరోజు ఇంకొక ముఖ్యంగా నడుమునకు సత్యం అనేది నువ్వు ఏ ధరించుకో నువ్వు క్షీరస్తురానము రక్షణ రక్షణ అనుభవం ఉంది అన్ని ఉండి నడుమునకు బిడ్డ లేకపోతే ఏమో తెలుసా ఎవరైనా అట్టుకునే వారిని చూపించినట్టు నేను బెల్ట్ కి అన్ని కట్టబడి ఉంటాయి ప్రతి కవచం యుద్ధోపకరణాలన్నీ సర్వంగా కవచం అవన్నీ తల నుంచి మొకాలవ్ అన్ని బెల్ట్ కి హుక్కు చేయబడి ఉంటాయి అన్నట్టు బెల్ట్ లేకపోతే ఏమవుతుందంటే అవన్నీ ఊడిపోతాయి అన్నట్టు బెల్ట్ ఊడిపోతే తకినాన్ని ఊడిపోతాయి అన్నట్టు అంటే నిక్షణ కూడా అందుకు సత్యాన్ని నమ్మకపోతే అబద్ధాన్ని నమ్మాల్సి వస్తుందని మనం పరి ఇప్పుడు చూడండి పదో వర్షంలో పౌరుల విషయం వ్యాఖ్యలు చేశాడు వారు ఏ రీతిగా అయితే ఆ శత్రువుల దండెతొచ్చినప్పుడు చర్య నుంచి పోయినరు మీరు అట్లా పోకుండా ఏం చేయాలా అని పదవ అధ్యయనంలో జ్ఞాపం చేస్తా ఉన్నారు చూడండి మొదటి వస్తున్న సహోదరాల ఈ సంగతి మీకు తెలియకునేట నాకు ఇష్టం లేదు ఇవి ఎక్కడ రాయబడలేదు ఫస్ట్ టైం ఇది పౌలు ద్వారా ఇవి చెప్పబడుతున్నాయి అది మన పితరులందరూ మేఘమ క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసను బట్టి మేఘంలోనూ సముద్రంలోను బాప్తిజం పొందిరి చూడండి పాత నిబంధన కాలపు బాప్తిజమం అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని పూజించేది నాకు తెలుసు మీకందరికీ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానము చేసి ఏరనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నిధితరాగిరి బండే ఇప్పుడు చూడండి అయితే అంటే మన్నాని పూజించినారు ఉమార్థితిగా బాప్సం పొందినారు దాని తర్వాత జీవజలము తాగండ్రు అయినా గాని ఏం జరిగింది అంటే ఉమాన్ రీతిగా వారన్ని క్రైస్తవ జీవితం ఎట్లుందో అటువంటి జీవితాన్ని అనుభవించండ్రు కానీ ఐదో వర్షం నుంచి చెప్తున్నాడు ఏం జరిగింది వారందరికీ అయితే వారిలో ఎక్కువ మంది అది అండర్లైన్ పదం వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండలేకపోయింది ఈ ఉదయాన్ని మీకు వాక్యం అనుకు మూడు వందల దేవునికి ఇష్టంగా ఉండి నడిచాడు ఇష్టంగా ఉండకపోతే నడవగలడా బైబిల్లో వాకేం జ్ఞాపకంగా వస్తుంది సమర్థింపకుండా ఎవరు కలిసి నడవరని ఇప్పుడు ఎవరితో నువ్వు ప్రయాణం చేయాలంటే సమర్థించాలి కదా సమర్థించకుండా ఎవరు చేయలేరు పరిచయ కూడా సేవ పరిచయ కూడా కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది గను ఏం జరిగింది అరణ్యంలో సంహరించబడిది దేవుని పిల్ల గురించి మాట్లాడుతున్నది ఐ గొప్ప నుంచి బయటకు తీసుకొచ్చి వాగన దేశాలని గడిపిస్తున్న ఆ అరణ్య మార్గంలో జరిగిన విషయాలు ఇవన్నీ నేను ఇంతకు ముందు వరకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను వన్ వీక్ క్రితం వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఆరు లక్షల మంది అనే రికార్డ్ ఇంకొక రికార్డ్ ఒక హిస్టరీ చెప్తుంది మనకి ఐగో ప్రిన్సిపాల్ బయటకు వచ్చినప్పుడు ఆరు లక్షల మంది అయితే ఏ రోజైనా ఆరు లక్షల మంది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఏంది వాళ్ళ లంచ్ ఏంది వాళ్ళ డిన్నర్ ఏందని ఎవరన్నా ధ్యానించరా నేను ఎక్కడ వీళ్ళే ఎవరు చెప్పడం కూడా వీళ్ళే ఎట్లా వాళ్ళు మూడు పూటల ఆహారం తినగలిగారు ఎందుకంటే ఒక కుటుంబానికి మనము ఆహారం తీదప పచ్చుకున్న ఎంతో కదా వాటి ముందుకు వచ్చి ఉడికబెట్టి మంటలు వండి తినిపియడం అంటే ఎంతో టైం కన్స్యూమింగ్ కానీ వీళ్ళు నలభై సంవత్సరములు లక్షల మంది ఒక దుకాన్ లేదు ఒక రియల్ ఏమంటాం అవుట్లెట్స్ లేవు వారికి పంటలు వేసుకుంది లేదు ఎక్కడ ఉడికి వెళ్ళి పోతూనే ఉన్నారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఎక్కడ స్థిరపడి పంటలు లేదు పంటలు కోసింది లేదు కానీ ఎట్లా తిన్నారు వాళ్ళు ఒక మహా అద్భుతం ఉండగా అటువంటి వాళ్ళు నేను ఇదేసుకుంటుంటేనే మార్గంలో ఫ్రీగా లంచి పెడుతున్నాడు కానీ వాగ్గ దేశంలోకి వచ్చినాక ఏది కూడా ఫ్రీ లేదు బ్రదర్ సిస్టర్స్ మీరు ప్రయాస సంపాదించుకోవాలి మీ ఆహారం ఎవరి మీద ఆధారపడదు ఎవరి మీద మనం భారంగా ఉంటుంది వాక్యం ఉంది ఎవడి కాళ్ళ మీద వాడే ఆధారపడాలని కూడా ఉంది వాక్యం తిన్న వాక్యాన్ని ఇవన్నీ ఎవరు కూడా ఉచితంగా ఆహారం తినద్దు అని ఉంది పని చేయకుండా ఎవడు ఫ్రీగా అన్నం తినద్దు అని ఉంది వాక్యం అందుకే ఎక్కడ కూడా పోయినా నేను మోహమాట పడుతూ ఉంటాను దానికి ప్రతిఫలం ఏదో ఒకటి చర్ రావాలా మన మన సేవ పరిచయాలు అటువంటిది మనం ఎవరిదైనా ఫ్రీగా ఉండం మనం తినం ఫ్రీగా తినాం సరే వాళ్ళేదో ఆసక్తితో ఆసక్తితో సంతోషంతో మనం పెడతారు మనం పెడతారు మనం తింటాము మనం వాళ్ళని వారి జీవితంలో ఆశీర్వచనాలు పలికి మనం వస్తా ఉంటాం ఏదో ఒకటి ఇవ్వాల అయితే అటువంటి అనుభవాలు నలభై సంవత్సరంలో ఫ్రీ లంచ్ ఫ్రీ డిన్నర్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ చేసి దేవునికి ఇష్టలుగా ఉండకపోతే ఎంత బాధాకరం గనుక ఆయన కోపం ఆయన శిక్ష చేయండి ఆరణ్యంలో సంహారం సంహరింపబడేది ఎక్కువ మంది ఇప్పుడు చూడండి ఆ వారు ఆశించిన ప్రకారము మనము ఇప్పుడు క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతుంటారు క్రైస్తల గురించి మాట్లాడుతుంటారు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి కాబట్టి ఇది హెచ్చరికమని ఎందుకు వీళ్ళు ప్రపంచాత్మకంగా మోసపోతున్నారు ఎందుకు సంహరించబడుతున్నారు ఎందుకు హతసాక్షులు అవుతున్నారు ఎందుకు మన మీద అటాక్స్ జరుగుతున్నాయో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఈ విషయాల నుంచి ఇది ఒక ప్రవచనం పౌలు చెప్పిన ప్రవచనం ఆయన ఎందుకు హెచ్చరించడం మనని చెడ్డవాటిని ఆశిస్తున్నాం ఆచారబద్ధమైన జీవితం చెడ్డది పండగలు నియమకలు సంపాదలు విశాంతినములు ఇవన్నీ ఆచారబద్ధమైన విగ్రహాలవి నిజస్వరూపం క్రీస్తులో ఉంది కదా కాబట్టి మళ్ళీ ఎట్లెట్లా శ్రమల గుండబోయనరో క్రైస్తారు కూడా అట్లనే పోతారు ఈ వాక్యాన్ని అనించినప్పుడు నేను బహుజాగ్రత్తగా పడతాను కమ్మి ఎందుకు ఇది నెలబోతుంది ముందుగానే హెచ్చరించిన దేవుడు కాబట్టి వాళ్ళలాగా చెడ్డవాటిని మనం ఆశించద్దు సమస్త పెట్టకుపగా ఎంచుకోవాలా దేని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆసక్తి అదిలో కథితమైన విషయాలు ప్రతిక్షణం దేవుని వాక్యం పట్ల ఆసక్తి నల్లా అగ్ని ఉండాలా పడదన జీవితం నీకు బహు ప్రాముఖ్యమే మినిమం టూ అవర్స్ నేను చెప్తున్నా కదా మినిమం వన్ అవర్ అన్నప్పుడు ఇప్పుడు నేను మినిమమ్ అవర్స్ చెప్తున్నా మినిమం టూ అవర్స్ నువ్వు ప్రేయర్ఫుల్ గా లేకపోతే మటుకు కష్టత జీవితం ఉండబోతున్నారు ఏమైనా మోసం అను అంటే త్వరలో మిరుగబోతున్నారు కాబట్టి అంతనే అవన్నీ పెట్టి భయపడడం కొరగాలి ఎందుకంటే మనంత పరిచర్య వాటికి సంబంధించింది రాబో శ్రమలన్నీ పసిగట్టి వాటిని తప్పించుకుండేది మన పరిచర్య అదే రీతిగా గొప్ప జన సమూహము అట్లా పట్టబడింటారు వారిని వీళ్ళు చిక్కించుకున్నారు గోగు మాగోగులు అనేవారు కాబట్టి వారి చేతుల నుంచి విడిపించడం కొరకు మన కొన్ని పరిచర్య కాబట్టి గోగు మాగోగు యుద్ధంలో మనమే గెలుస్తాం ఎట్లా గెలుస్తాం చూడండి ఇక్కడ ఈ విషయాలు అర్థం చేసుకున్నప్పుడే అర్థం చేసుకపోతే మట్టుకోకు నువ్వు కూడా వాటికి బానిసైపోతావు ఏడవ వర్షం ఏడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటపు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలే మీరు విగ్రహారధిపులై ఉండకూడి అంటే ఆయన దృష్టిలో ఏం ఆయన ఏం చెప్తుందంటే తినడము త్రాగడము ఆడడము విగ్రహారధనకి సాదృశ్యం అని చెప్తున్నాడు ఉపమాన రీతిగా అంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదమా కాదు అవి విగ్రహారాధన జీవితం కాబట్టి వారు అట్లా జీవించినట్లు మీరు విగ్రహారధకులై ఉండకడి ఇది కొంచెం బాధాకరం అనిపిస్తూ ఉంటది ఆ ఆ విగ్రహాల దగ్గర బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళతో పాటు కోడి ఆడుతున్నప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీరు అనుకుంటుంటారా క్రిస్టియన్స్ చేసలేరనేసి బొమ్మలకి ఇప్పుడు పెట్టిన బొమ్మలే చాలా మంది అనుకుంటారు ఎవరు తెలియదు అనుకుంటారు కానీ దేవునికి సమస్తం దేటగా కనిపిస్తూ ఉంటుంది విడిచిపెడతారా చెప్పండి సంహారం తప్పగిస్తారు దేవుడు చూడండి ఎనిమిదవ వచ్చిన మరియు వారి వలే మనము వ్యభిచరిపక యుద్ధము వారిలో కొందరు నందన నందున ఒక దినమంతే ఒక దినమనే ఇరవై మూడు వేల మంది కులి అని ఏమో చెప్తున్నానంటే విగ్రహాలను వ్యభిచరంతో పోల్చబడుతుంది బైబుల్ మోహపు చూపు కదా అదేమో ప్రకృతి సహజంగా విగ్రహాలను ఆరాధించడము ఆత్మీయమైన వ్యభిచారము కాబట్టి మూడు ఎంత ఇరవై మూడు వేల మంది ఒక్క దినమ కూలిపోయినారు ఇవి జరిగింది మీకు తెలుసు తొమ్మిదవ మనము ప్రభువును శోధింపకై ఉందము చెప్పండి ఎవరు మీరు అర్థం చేసుకుంటారు శోధించడం అంటే శోధించడం అంటే అహంగా ప్రవర్తించడం గర్వంతో ప్రవర్తించడం సేవకులని ప్రశ్నించడం ఎట్లా అహంతో గర్వంతో నాకే తెలియంది నాకే ఆయన్ని తెలుసు ప్రశ్నిస్తాం అప్పుడు సేవకులు కూడా చాలా జ్ఞానం గలవారు దైవికమైన జ్ఞానం గలవారు వాళ్ళు బయట కనిపించుకోరు జ్ఞానవంతుల లాగా ఎందుకు అనేసి ఎట్లా వాడు చెప్పినా విన్నాడు నేను సత్యం చూపించినా స్వీకరించాడు అని బహు జాగ్రత్తగా మౌనంగా ఉంటానమాట కాబట్టి ప్రభువుని శోధించడము అంటే చూడండి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది నిజమా అని ఎట్లా వాడు శోధించాడు అవను అట్లా ఈ వాక్యం ఈ వాక్యం ఎటువంటిదా ఈ వాక్యం ఇట్లా చెప్తుందా లేని వాక్యాలను కల్పించే వాళ్ళ విధంగా కాబట్టి మనము ప్రభును శోధింపక యుద్ధము వారిలో కొండరు శోధించి సర్పముల వలన నశించేరి నాకు తెలుసు ఇవన్నీ ఎక్కడ జరిగినాయో మనం కూడా అట్లనే శోధిస్తే సర్పంల వలన నశిస్తాం ఇవి సర్పములు నిజమైన సర్పములు ఒక మతపరమైన గుంపు మనకి విరుద్ధంగా ఉన్న గుంపు మన బోధకు విరుద్ధమైన గుంపాలు ప్రపంచమంతట నలితల నుంచి ఉన్నాయి అవి ఏళ్ళు శాపంలో ఇదే ముఖ్యంగా శాపం గురించి మాట్లాడుతున్నాడు తర్వాత పదవచనం మీరు శనిగ పొడి కొందరు శనిగి సంహారకుల చేత నశించేవి అంటే దేవుడు తన ఆశీర్వాదాన్ని ఎందుకు అందరి జీవితంలో రిలీజ్ చేస్తలేడు ఎందుకు అవి ఆగిపోయినాయి అనేది బలపడతామంటే అభివృద్ధి పొందుతామంటే వీళ్ళు పడుతుంటారు క్రైస్తవుడు జీవనల్లి దేవుడు కూడా కానీ వాళ్ళు తెలుసుకోండి ఏంటంటే చీమన్ దగ్గర ఎప్పుడు నేర్చుకోలేదు వాళ్ళు ఆయన లో ఫ్రీగా ఫుడ్ దొక్కింది నలభై సంవత్సరంలో ఆర్గనై దేశానికి అడుగు పెట్టడానికి కూడా ఫ్రీగా దొరుకుతుంది అంటే అక్కడ పోయి మీరు ఇప్పుడు పంటలు వేసుకోండి నాటుకోండి చెట్లు వాటిని పండించుకోండి వాటి ఫలం తినండి అన్నాడు అప్పుడు నేర్పుతున్నాడు నేర్చుకు కష్టపడను అని ప్రేమ దేయగలదు దేవుడు అనే విషయాన్ని మనకు అర్థం యుద్ధం ఎంత భయంకరం అంటే ఎట్లా నశిస్తున్నారు సర్పంలో గోగు మా గోగు గురించి మనం చూడండి మీరు శనగప్పుడే వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించేది సర్పములకి సంహారకులకి తేడేం తెలుసా సంహారకులు అంటే తేళ్లకి సాదేశం తేళ్లు చేతికి వీళ్ళని దేవుడు అప్పగిస్తుండే సరిగే వాళ్ళని గొంగే వాళ్ళని ఈ విషయాల్లో జాగ్రత్తగా వాక్యం విషయంలో ఎప్పుడు సనగొద్దు సేవకుల విషయంలో కానీ దేవుని సంబంధించిన విషయాల్లో కానీ ఎప్పుడు మనం సనగద్దు గొనగద్దు అంటే అది ఒక రకమైన మా వేషధారణ మన పేరు మీద సన్నిధి పంటారు మనం కలిసినప్పుడు మనకు ఎంతో ప్రేమను వల్పిస్తుంటారు అన్నట్టు ఈ డేంజరస్ గ్రూప్స్ అన్నట్టు ఈ క్రైస్తవ కేర్ఫుల్ గా ఉండాలి వాళ్ళతో మనం తర్వాత ఈ దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంత మనకు బుద్ధి కలగడుతాయి రాయబడి చెప్పండి అంటే ఎందుకు మనకు రాయబడింది అంటే యుగాంత మందు కూడా ఈ అన్నీ నెరవేరబోతున్నాయి అందుకు బహుబుద్ధి కలిగిన వాడు రా అని చెప్తున్నాడు అందుకే ఎప్పుడు ఆ పన్నెండు వర్షాలు చూస్తున్నట్లు చాలా సార్లు మనం ధ్యానించిన విషయాలే తాను నిలిచిన తలుచుకున్న వాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళము ఎదురు చెప్పిండు ఖచ్చితంగా పడిపోతారని ఖచ్చితంగా పడిపోతారు అని ముందుగానే హెచ్చరిస్తా ఉన్నాడు నేను నిలబడిన నేను గట్టి కొనని అనుకుంటున్నాడు అనుకునే వాళ్ళు అటువంటి మోసం అన్నాడు ప్రపంచాత్మకంగా ఉంటున్న మోసం ప్రపోజ్ల కారంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు వాక్యం ైట్ ఆ పుస్తకానికి ముందు యోగు గ్రంథం అనే ఒక వాక్యాన్ని మనం చూస్తాం చూడండి యోగు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం యోగ గ్రంథము నలభై అధ్యాయం ఇక్కడ మనం ఏం చేసి చూస్తున్నామంటే ఎందుకు దేవుని బిడ్డలు అట్లా తయారవుతున్నారు అనేది ఎందుకు వారు అట్లా ప్రవర్తిస్తా ఉన్నారు నిర్లక్ష్యమైన జీవితం ఎందుకు వారు ఈ లోకంతో సాంగత్యం చేస్తున్నారు అనేది అయితే యోగు గ్రంథము నల్వైపట వాదే అని ప్రశ్న పడితే ఆశ్చర్యకరమైన వాక్యం వచ్చినారు ఇవన్నీ వాక్యాలు మొదటి వచ్చిన నీవు మకరమును గాలంతో బయటికి లాగలవా దాని నాలుకకు త్రాడు వేసి అని దేవుడు యోగుతో మాట్లాడుతున్నాడు మకరము అంటే మనకు తెలుసు కదా మకరం అంటే ఏంటి సముద్రం నుండి జీవి అది దాన్ని లెవాయితనంట పెద్ద జీవి అది లాంటి జీవితం జీవ జీవి బయటికి లాగలవా అది కొన్ని వేల వందల బరువుంటుంది అది అంత పెద్ద జీవి అది అయితే ఈ మకరము సైతానికి సాదృశం అని కూడా మనం అర్థం చేసుకుంటాం ఈ వాక్యం చివరి దశకి వచ్చేటప్పటికీ అయితే అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే చూడండిసారి యోగ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేన వర్షంకి వచ్చేప్పటికీ ఈ మకర ఏముంది ఏం జరిగింది అనేది ఇక్కడ పదిహేను వర్షం పదిహేను వర్షంకి వచ్చేప్పటికీ అంటే ఈ మకరము అంటే సముద్రంలో ఉండే ఆ యొక్క జీవి దాని పేరు లెవాయతన్ మకరానికి సంబంధించిన పో సముద్రంలో ఉండే ఆత్మీయ ఆత్మలు ఇవన్నీ వాటికి వీడు లీడర్ అన్నట్టు అంటే సైదానుడు ఒక్కొక్క జీవిని ఒక్కొక్క ప్రాంతంలో వాడు ఒక కెప్టెన్ లాగా పెట్టుకున్నాడు అంటే ఆ యొక్క ఆకాశ సమూహాలు కనుక గణిశప్పుడు యక్ష రాష్ట్రపతి ప్రస్తుత అంధకారత్వ సంబంధులు అవి లోకనాథులు చీకటి శక్తులు ఇవన్నీ నాలుగు రకాల గుంపులు నేను మీకు చెప్పిస్తున్నట్టు అనేక పర్యాలు వీటితో మనం పోరాడుతున్న మనుషులతో ప్రాధాన్యం జరుగుతుంది వాక్యం అయితే ఈ మకరం సముద్రంలో ఉండే చీకటి శక్తులకన్నిటికీ ఒక లీడర్ ఆకాశ ఆత్మలు ఆకాశంలో ఎగిరి దురాత్మలన్నిటికీ లీడర్ ఆ యొక్క ఘట సర్పం అన్నట్టు ఘట సర్పనికి తయారు చేసి పెట్టుకుంటే సవితనుడు వాణి అనుచరులని వాడి ప్రధానలని వాటి వాటికి వ్యతిరేకంగా నువ్వు యుద్ధం చేయాలంటే దేవుడు నీకు ఒక పిల్లి అది ను ఆత్మలో తెలుసుకోవాలి ఎవరు చెప్పేది కాదు అది నువ్వు ఆత్మలో తెలుసుకోవాలి దేవుడు నేను మకానంతో పోరాడం అంటున్నాడా భూ జంతువులలో ప్రీతి గదులంతా లేక ఆ ఆకాశంలో ఎగిరే గట సర్పంతో పొరడం నీ పరిచర్య ఎటువంటిదో తెలుసుకోవాలి ఎందుకంటే ఆ మూడు ప్రపంచాలలో వాడు దేవుని బిడ్డల ఆత్మలని బంధించి పెట్టిండు నువ్వు పోయి యుద్ధం చేసి వాటిని విడించకపోతే ఆ ఆత్మలు నశించిపోతూ ఉంటారు రోగగ్రస్తులేక మరణించిపోతూ ఉంటారు దేవుని ప్రణాళికలు వారి జీవితాలు నెరవేరవు దేవుని సంకల్పంలో వారి జీవితాలు నెరవేరకుండా వాడు విఫలం చేస్తూ ఉంటాడు కాబట్టి నీ బాధ్యతకి ఈ సత్యం గ్రహించాలి ఎందుకంటే ఈ బోధన లేదు తెలుసు ఎక్కడ ఉన్నా నాకు చూపించండి నేను అనుకుంటా కానీ నాకు తెలిసి ఈ బోధన లేదు ఎక్కడ ఎందుకు లేదంటే వారికి అది అనుగ్రహించబడలేదు ఇవి మీకు అనుగ్రహించబడేది లేదా ఇవన్నీ ఒక తరానికి అనుగరించబడినయి అన్నాడు వారికి అనుగ్రహించబడలేదు ఇవి మీకు అనుగ్రించబడ్డాయి అన్నాడు వాళ్ళు నాకు అనుగ్రహించబడ్డప్పుడు నేను దాన్ని స్వీకరించాల్సింది లేదు కదా ప్రాముఖ్యమైనది నేను స్వీకరిస్తాను దాన్ని అనుభవపూర్వక పసిగడతాను ప్రార్థనా పూర్వంగా ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఖచ్చితంగా చూపించే దేవుడు వీటన్నిటినీ చూపిస్తాడు ఈ సత్యాలను గ్రహించినాక నువ్వు ఏం చేస్తావు అన్నింటిలో ఇప్పుడు చేస్తున్న పని అది మనం అనేక ప్రాంతాల్లో పోయి ప్రతి ఒక్కరు ఇవన్నీ ఉంటాం అదృష్టుడు ఏ రీతిగా వ్యతిరేకిస్తుంటాడు నీ అనుచరులతోనే నీతో పాటు ఉన్న వాళ్ళతోనే వ్యతిరేకం చూపిస్తుంటాడు ఎందుకంటే వాడు అదొక సునాయాసమైన మార్గం అనుకున్నాడు నీ పక్కనే ఉంటాడు ఈస్కరి యోత్ తేలువలే నిన్ను పాటేస్తాడు మొద్దు అది పొడుగు జీవితంలో చూస్తున్నాం ఈ రోజు కూడా అనేక మంది ఈశ్వరి మన మధ్యలో వాళ్ళు కూడా దేవుడి పరిచాలకులే కానీ వారి పిలిపెట్లతో ఊహించుకోండి వాళ్ళు పిలిపి తగినట్లు జీవించలేకపోతే వాడు ఏం చేస్తున్నాడు ధని వ్యామోహంతో ఎప్పుడు ధనం ఉండే కదా ఇస్కవియత్ యూద అకౌంటెంట్ పన్నెండు మంది శిష్యులలో ఇస్కవియత్ యూద అకౌంటెంట్ వచ్చిన కానుకలన్నీ ఆయన జమ చేసి లిపె కట్టేట్ కాబట్టి మీద ఆయనకి వ్యామోహం వచ్చినందుకే వెండి కాసులు తెచ్చుకున్నాడు ప్రభు నమ్మేయడానికి బాలకరంగా ఈ రోజుకి ఆ దృష్టి ఆ యొక్క ఇస్కవియోత్ యూధ సైతాన్ ప్రపంచాలలో ప్రాధానిగా తయారైపోయాడు మన ప్రభు పక్షంగా ప్రధానిగా కావాల్సిన సైతాను పక్షంగా ప్రాధాన్యత అయిన అయ్యి ఈ రోజు కూడా అతని ఆత్మ దేవునికి విరుద్ధంగా దేవుని బిడ్డలకి విరుద్ధంగా పనిచేస్తున్నాడు చూడండి కొట్టివే పడి కాదా ప్రణాళికల నుంచి కానీ ఏసు ప్రాభు ఎంతగా పరిగణించింది ఇస్కరీందని తెలిసి ఇండు కూడా ప్రాధాన్యత ఇచ్చిండు అకౌంటెంట్ లాగా పెట్టిండు డబ్బు చేతికి కనీసము మార్పు చెందుతున్నారండి మారలేదు కాబట్టి యూదా సైకిల్ జోడా సైకిల్ అనేది ఒక వాక్యం చెప్పేసి చాలా సంవత్సరానికి ఈ సైకిల్ తిరిగి నెరవేరుతా ఉంటాం అనేకులు ఒకరినొకరు అప్పగించుకుంటారు అని చెప్పిండి ఏ ప్రభు ఆ దినంనా అంటే ఎంత మంది ఈశ్వర్ నీతో పాటు ఉంటారో ఊహించుకో జాగ్రత్తగా ఉండాల మనం ప్రభుని సెలివేసినట్లు వాళ్ళు మనల్ని సెలివేస్తారు కాబట్టి ఈశ్వర్యోత్ బహు జాగ్రత్తగా పరిశీలించాలా ఓర్పుతో మన ప్రభు ఎట్లా ఓర్పు సనంతో భరించడం మనం భరించాల తర్వాత రిలీజ్ చేశారు అలా దృష్టాత్మల సమూహానికి వాళ్ళని మనం రిలీజ్ చేయాలి ఎందుకంటే కొన్ని తెలుగు రాసిన పత్రికలందల వాక్యం చేశారు మన డైరెక్షన్ కాబట్టి సంబంధించిన విషయాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి దానికి అంటే దాని గుణగానాలు ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాడు ఆసక్తి ఉంటే స్ట్రాంగ్ నెంబర్స్ చేసి ప్రతి ఇక్కడ చెప్పబడ్డ ప్రతి వాక్యాలని ఉదాహరణకి దాని అవయవముల గురించి దాని దాని పై కవచమును దానికి దానికి రెండు దవడల నడిమికి ఎవడన్నా రాగలడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుంటే ప్రతి చిహ్నానికి ఒక ఆత్మీయ సత్యాన్ని దేవుడు భద్రపరిచిండు అవి మనం తెలుసుకోవాలా జస్ట్ అట్లా గుడిగా చదివేసి కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇక్కడ ఒక విషయం నేను చూపించాల్సి పడుతుంది చూడండి ముప్పై పదిహేనవ విషయంలో దాన్ని గట్టి పులుసులు దానికి అతిశయాస్పదము అంటే ఇవన్నీ చిహ్నాలు ఎటువంటి వాటికి సంబంధించిన జ్ఞానము అక్కడ దేవుడికి బయలుపరుస్తుండే పులుసులు అంటే తెలుసా మీకు అంటే చేప పోలుసు అంటే తెలుసు కంటికి పొరలను కూడా పోలీసులు కాబట్టి దానికి ఉండే పోలుసులు దానికి అతిశయస్వదం అంటే పులుసులు అనేది గర్వానికి సాదృశ్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి గర్వం మతపరమైన జీవితంలో గర్వం నాకు అనేది గర్వం నాకు ఎవరు చెప్పనవసరం లేదులే అనే గర్వం ఎవరైనా నిన్ను హెచ్చరిస్తే దాన్ని స్వీకరించాల్సింది పోయి ఎవరన్నా నిన్ను ఖండిస్తే దాన్ని విని నీ జీవితాన్ని మార్చుకోవాల్సింది పోయి నువ్వు తిరిగి కండిస్తే ను తిరిగి వ్యతిరేకిస్తే నీకు ఇంకా పోలుసులు నీ కండ్లకి అందుకే చూడండి అపోస్త కార్యంలో ఒక వాక్యాన్ని చూపిస్తాను అపోస్త కార్యంలో పంతొమ్మిదో అధ్యాయ పద్దెనిమిదవ వచ్చనం లేదా అపోస్త కార్యము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనం ఇక్కడ మనం ఏం చూస్తామంటే పౌలు మార్చబడిన సవుల గురించి ఆయన సౌరుగా ఉండి ఎటువంటి జీవితం జీవించడం మీకు తెలుసు ఎంతో గర్వంగా ఎంతో అహం కలిగిన వాడై ఉండి ఎంతో రోషంతో దేవుని పక్షంగానే ఉన్నాను అనేసి రాష్ట్రం చంపడానికి పైన పెరిగింది రేఫ్ ఆయన సర్టిఫై చేసిండి అంటారు అంటే చంపిన వాళ్ళది తప్పు అంటే యాక్సెప్ట్ చేసిండు అప్రూవ్ చేసి అన్నట్టు అటువంటి వాడి గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమైనా చెప్తుంటే చూడండి ఏం నేను జరిగిందని చెప్తాను ఎంతో గర్వంగా ఎంతో అహంతో ఉన్న ఈ యొక్క పౌలికి ఏం జరిగింది సౌలుగా ఉన్నప్పుడు తమస్కుమార్గంలో ప్రభు మధ్యాహ్న పూట కనిపించినప్పుడు ఆ వెలుగులో నుంచి దగ్గరగా మరుస్తున్న ఆయన స్వరం విన్నప్పుడు ఆయనకి ఏం జరిగింది ఆ దర్శనాన్ని చూసి పుట్టి కూడా అయిపోయినారు ఎప్పుడైనా చూడండి ఈశ్వరం నువ్వు గర్వంతోనే ఉంటావు ఈశ్వరం చూసినా కానీ నీ గర్వం పోతుంది అందుకే నేను ఎన్నిసార్లు హెచ్చరిస్తుంటాను మన పరిచర్యలో ప్రభుత్వం చూడడానికి ప్రయాసపడండి ఉపవాస ప్రార్థన చేయండి ఒక్కసారి చాలు నేను ప్రతి చూడమని చెప్తలేను ఈ లైఫ్ లో ఒక్కసారి చూడడానికి ప్రయత్నించి ఆల్రెడీ సగం లైఫ్ అయిపోయిందిలో కాబట్టి ఒక్కసారి ఆయన నేను ముఖ దర్శనం ఈ శరీరంలో ఉన్నప్పుడే మీ శరీరం మొత్తం తారుమారైపోతుంది మీ జీవితం సంపూర్ణంగా మార్పు చెందుతుంది సమస్త అప్పును పెట్టకుప్పగించుకుంటూ ఒక్కసారి ఆయన చూడాలని తెలుగులో ఆయన స్వరం వింటే ఇంకా మంచిదే ఆయన ఆయనది పట్టుకుంటే ఇంకా మంచిదే పట్టుకున్నట్టు మరీ పరిశుద్ధం ఉండాలా అంత ఈజీ తోమనే పట్టనీయలేదు ముట్టనీయలేదు మగ్గుల్ని మరీగానే ముట్టనీయలేదు నిజంగా తోమ ఆయన గాయాలు చేయబెట్టినట్టే పెట్టలేదు ఆయన గాయాలలో నేను చేయబెట్ట అని చెప్పిన వాడు ఆయన గాయ చెప్పిస్తే చేయబెట్టిండా పెట్టలేదు మగ్గులని మరిగానే ముట్టమంటే ముట్టుకోకని అన్నాడు ఎందుకంటే ఆయన అతి మన ప్రభుత్వ ప్రదేశులు హృదయ శుద్ధి దేవుని చూసేద్దాడు నీ హృదయం శుద్ధి విండాలా కదా ఎట్లుంటే శుద్ధి వాక్యము శుద్ధీకరిస్తూ ఉంటుంది వాక్యంలో నానబడ్డ జీవితం ఉదకం చేత స్నానం నిర్మలమైన ఉదయం చేత స్నానం చేయబడ్డ జీవితం పత్రికల పౌరు ఆయన వాక్యంలో నువ్వు స్నానం చేయబడాలంటే నీ తనుమచారికల వరకు అది నేను శుద్ధీకరించడ అటువంటి స్థితిలో అనే తప్పలేవు ఆయన స్వరం వినలేవు పనులకు దష్టాలు కలగలేవు అతి పరిశుద్ధ స్థలం ఆ సీయోన పొరతం ఎక్కలేవు ఇదేమో గోగు మాగోగుల యుద్ధము ఆత్మీయమైంది దుష్ట శక్తులు రాత్రి బగళ్ళలో నేను అటాక్ చేస్తున్నాయి నీ కుటుంబాలను అటాక్ చేస్తున్నాయి నీ పిల్లల్ని అటాక్ చేస్తున్నాయి మీ భార్య నీ భర్తని నీ బంధువులని మీ సంఘస్థులని అటాక్ చేస్తున్నాయి నీ దేశాన్ని అటాక్ చేస్తున్నాయి నువ్వు ఈ పోరాటంలో ఈ సత్యని గ్రహించిన ఈ వాటికి విరుద్ధంగా నిలవైపోతున్నావు నువ్వు ఒక్కసారి భాషలో గంభీరంగా అరిచి ప్రార్థన చేస్తే వాటి రాజ్యాలు టకటక కూలిపోతా ఉంటాయి మనకు తెలుసు పరలోకంలో ఆరాధన చేస్తుంటే గడపకములు అదురుతాయి అదే నువ్వు నీ గర్జించి సింహం వలి అనేసి మనం అంటాం సైతానికి పోలుస్తూ ఉంటాం మన ప్రభు కూడా అట్లనే ఉంటుంది అయిన స్వరం బూరల్లా ఉంటే స్వరం సింహం అరిస్తే కూడా బూర అరిసినట్లు ఉంటుంది బూరలతో నువ్వు అరిచినప్పుడు ఏరిక కూడా ఎట్లా లాస్ట్ డే రాజ్యం కూడా అట్లా గజ గజ మొత్తం షేక్ అయిపోతాయి మన అటువంటి ప్రార్థన లేడుందని చెప్పండి ఇది ఉండడము గర్వానికి సాదృశ్యం మత ప్రభుత్వ గర్వంతో పూల్చబడు ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండే జీవితం మీదది ఏ రీతికైతే ఏషావు గోత్రిపులు ఆ యొక్క ఉన్నతమైన పర్వతాల మీద కూడా వాళ్ళ జీవితాలు కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు కట్టుకున్నారో అట్లా మతపరమైన జీవితం కూడా ఆడంబరంగా సుగవంతంగా జీవించిన జీవితాలు అటువంటి జీవితాలు జీవించే వారిలో బహుగా గర్వం ఉంటుంది అన్నట్టు ఆస్త అంతస్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి గర్వం ఉంటుంది అన్నట్టు తక్కిన వాళ్ళని చిన్న చెప్పులు చూస్తూ ఉంటాడు అన్నట్టు వాటిని మనం పొరలు అంటాం చూడండి కౌలికి ఆ పొరలు ఉన్నాయి అయితే వాళ్ళు మొత్తం ఎట్లా చేసి పడేసింది ఆ పొరలు అడ్లు మొత్తం మూసే మూయబడ్డాయి దాని తర్వాత ఏం జరిగింది చూడండి అది ప్రార్థించినప్పుడు ఏం జరిగిందనే పౌలకి యాజ్ఞం చేస్తుంది అక్కడ ఆ పద్దెనిమిదవ వర్షం చూడండి ఆ పుస్తకార్యము పుస్తకార్యము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్ తీసుమొందాను తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను అది అనయ్య ప్రార్థన చేస్తే తన కనుల పొరలు బయట పడిపోయి దృష్టి తిరిగి వచ్చింది అంతవరకు లేదా దృష్టి కనుల పొరలకు ముందు ఉంటే కదా అప్పుడు ఆహారతో కలిగిన దృష్టి ఇప్పుడు సాత్వికంతో కలిగిన జీవ విధానం ఆ పొరలు పోవాలా నీలో గర్వం పోవాలా నువ్వు మాట్లాడితే గొడపిల్లాగా మాట్లాడుతున్నావా లేక ఘట సర్పంలాగా మాట్లాడుతున్నావా వాక్యం అట్లుంది వాక్యం అట్లుంది చూస్తేనేమో గొడపిల్లా కానీ దాని స్వరము ఘట ఉంటుంది నువ్వు ప్రార్థన నీ బోధ విధానంలో నువ్వు చూసుకోలే నువ్వు నిజంగా గొడపిల్లాగా ఉన్నావా లేక ఘట ఉన్నావా ప్రేమని ప్రకటించాలా కదా మన పరిచర్యలు అనేకలకి అది గమనించండి నువ్వు నిజంగా ప్రేమను ప్రకటిస్తున్నావా నీ ఉదేట నేను మీకు చూపిస్తానని కదా వాక్యం ప్రపంచంలో బహు భయంకరమైన అంటే న్యూక్లియర్ బాంబ్ అనుబాంబ్ అంటాం కదా అనుబాంబు కంటే కూడా బహు పవర్ఫుల్ అయింది ఏ ఆయుధం అంటే ప్రేమ ప్రభు ఆ యొక్క కలవసలే ప్రేమ చూపించిందో ఆ ప్రేమని నువ్వు కలిపి అన్నిటిని సహించి అన్నిటిని తాళి అన్నిటిని భరించి నువ్వు జీవించగలిగితే ఎటువంటి మనిషి కఠినుడు మారాల్సిందే ఎందుకంటే ఆ బాంబ్ అంత పవర్ఫుల్ బాంబ్ ప్రేమ సిద్ధాంతం క్రైస్తవ జీవితం అంతే ప్రేమ సిద్ధాంతం ప్రేమతోనే మనం అందరినీ పొందుకోవాలా పలానికి అకిపించేది ప్రేమ కాబట్టి నీ కనులలో ఉన్న ఆ పొరల వంటివి పోకపోతే మటుకు నువ్వు మొదటి మూడు ఉండిపోతావు మోసపోయిన గుంపు మోసపోయిన జీవితం ఈ గర్వంలో ఉండే వాళ్ళు కనుల పొరలు ఉండేవాళ్ళు తెలుసా ప్రభు నేను ఏమైనా ప్రవచించలేదా అంటావు అక్కడ ఎవరు నాకు తెలియదు పోండి అంటాడు నేను బాగా మొదనంటావు లేదు నువ్వు నాకు తెలువు నేను రోగులను స్వస్థపరిచిన నువ్వు ఎవరో నాకు తెలదు దయమ్మలను వెలగొట్టినా నువ్వు ఎవరో నాకు తెలియదు కాబట్టి ఆ దినం బహు భయంకరమైన దినం అటువంటి స్థితిలో నువ్వు నాకు తెలియదు అంటే పరిస్థితి ఏమైంది విధించుకోండి ఇన్ని వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను ఆనెస్ట్లీ ఈరోజు క్లోజ్ చేద్దాం అనుకున్నాను గోగు మా కానీ ఇంకా చాలా వాక్యాలు అట్లనే పెండింగ్ లో ఉన్నాయి ఒక్క వాక్యాన్ని నేను చూపించేసి ముగించేస్తాను అత్యస వార్తలో ఒక వాక్యాన్ని చూపిస్తే మనం క్లోజ్ చేసుకోవచ్చు చూడండి మత్యశు వార్త పదమూడవ అధ్యాయం మత్స వార్త పదమూడవ అధ్యాయం మత్స వార్త పదమూడవ్యాయంగా ఆయన ఉపమాన్ రీతిగా ఎన్నో విషయాలు మాట్లాడతారు పదకొండవ వర్షంగా ఇష్టపడి పర్లోకరాజ్య మర్మంలో ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహంపడలేదంటే ఒక గుంపు ఏదో గుంపు ఆ మూడు గుంపులు ఏవవి గోగు మా మరియు గొప్ప జనం వారికి అవ్వించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడింది మీరెవరు పరిశుద్ధ సమూహం పరిశుద్ధులు మీకు అవి అనుగ్రహించబడ్డాయి తర్వాత కలిగిన వానికే ఇయబడును. నువ్వు అంటే ఎవరైతే ఈ యొక్క పర్లోక రాజా సంబంధించిన మర్మలు అనేది కలిగినారో వాళ్ళకి కానీ వారికి సమృద్ధి కలిగినట్ట అంటే ఎన్నో విషయాలు నువ్వు ఎప్పుడు కలిగిన ఎరగని విషయాలన్నీ దేవునికి బయలుపరుస్తాడంట లేదంటే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నీ సేవ పరిచర్య బోధ ఈ రోజు కూడా అటెండ్ అవుతుంది బోధ అయితే లేని వానికి కలిగినది వాణి ఎద్దు నుండి తీసి వీడి ఇంక చివరికి ఇష్టపడికి వీడు చెప్పే వాక్యాలన్నీ సేమ్ గ్రాండ్ ఫోన్ రికార్డ్ వాక్యాలు లాగానే ఉంటాయి ఏం లేదు కదా అన్ని పోయినాయి ఏ మర్మాలు వాళ్ళకి బయలుపరచబడరు మెషిన్ లాగినట్టు రోబోట్స్ లాగా ఉంటాయి అన్నట్టు వాళ్ళు చూడటాలు మరియు వారు చూచి చుండయు చూడరు ఎంత చూపించినా వాళ్ళు చూడరు ఎన్నో విషయాలు మనం చూపిస్తాం కదా ఆయన వాళ్ళు చూడరంట వినచుండయు వినకూ గ్రహింపకయు ఉన్నారు ఎన్ని నిమిత్తము నేను ఉపమాన్ రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలు కన్నడారా చూచి చెవుల విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత వారి హృదయం ఎట్లుందంట ప్రొగ్నది వారి చెవులు వినటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని విన్నారు ఇప్పుడు చెప్పండి నువ్వు ఎంత పాయసపడతావు వీళ్ళ గురించి వేద వాళ్ళకి చెప్పి వేస్ట్ బ్రదర్ వాళ్ళు వినరు వేస్ట్ మన సమయం అంతా వేస్ట్ అక్కడ పోయి బ్రదర్ ఈ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న పనేది మనం వాళ్ళు విన్నానా వినకపోయినా తృణీకరించినా తినక తృణీకరించకపోయినా వారి హృదయాలు క్రోగినాయి చెవులు మందం విన్నాయి గుడ్డి వాళ్ళు అయినారు అయినా కానీ ప్రభు వాళ్ళని విడిచిపెట్టిండా విడిచిపెట్టలేదు మళ్ళీ నువ్వెందుకు విడిచిపెడతావు నువ్వెందుకు ఉద్దేశిస్తావు నువ్వెందుకు అతి చేయపడతావు మనం మన ప్రయాసం మన ప్రయత్నం మనం చేయాలా పశుధాత్మ నడిపి మనకి ఇచ్చిండి మీకు అనుగ్రించబడ్డే సత్యాలు నువ్వు మటుకు తరబేది పొందాలా తరిపేది పొంది ఒక సైనికుడి లాగా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్ లో మాటలు విన్నవాడే అభివృద్ధి పొందుతాడు చెప్పిన మాటలు వినకుండా ఉంటే మటుకు శ్రమలకుండా పోల్సి అది విధానం ప్రగు కాబట్టి ఈ గోగు మాగుల యుద్ధంలో నువ్వు ఎట్లా పోరాడాలా అనేటిది మనం నేర్చుకుంటున్నాం అది నెక్స్ట్ వీక్ తో మనం దాన్ని క్లోజ్ చేసుకుంటాం అటువంటి కృపలో ప్రభువు మనల్ని అందరినీ నడిపించే మనిషి మనం ప్రార్థం కానీ అందరు పరిశుద్ధుల వండ్రి మీకు వర్ణాంగ గొప్ప మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి మీకే సమస్త దేత మహిమ ప్రభావాలు చెల్లించుకొని చున్నాం నైనా ఈ ఆరాధనలో పాల్గొనే అందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం దాన్ని ఆశ్రయించండి సత్యాన్ని గ్రహించి ఓ ప్రభావం వాటిని జీతాలు అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి పరిచర్యకి అందరినీ సిద్ధపాషణ అర్పించమని పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి అవును మన ప్రభు ఏసుక్రీస్తు కృప సమాధాన